వింజమూరి అనసూయ గారు రచించినటువంటి గతానికి స్వాగతం ఎప్పుడూ ఒకప్పుడు స్వీయ చరిత్ర రాయాలనుకున్న దాన్ని ఇలాగా పుస్తకాలు ఏ రాశాను మొదటి పుస్తకం నేను రచనలు ఏదో ఒక ఆవేశంలో రాయగలిగాను లేకపోతే పాటలు పాడుకునే నేనేమిటి పుస్తకాలు రాయడమేమిటి అది కూడా ఎనభై సంవత్సరాల వయసులో తీరా ఆరంభించాక పులిస్టాప్ పెట్టినట్టనిపించలేదు కామా పెట్టినట్టుండి మళ్ళా కంటిన్యూ చేయడం మొదలుపెట్టాను రెండవ పుస్తకం గతానికి స్వాగతం తయారయ్యింది ఈ పుస్తకం రాస్తున్నప్పుడు నా వయస్సు ఎనభై సంవత్సరాలు ఉత్సాహం తప్ప ఓపికలేదు రాయాలన్న తపన తప్ప చేతివేళ్లలో పట్టులేదు పది నిమిషాలు రాస్తే చేతివేళ్లు తిమ్మిరెక్కి పది నిమిషాలు రెస్టు తీసుకోవాలి ఈ వయసులో మరుపు రావడానికి అవకాశముంది అది వచ్చే ముందే జ్ఞాపకమున్న విషయాలన్నీ రాయాలని ఆసక్తి ఎనభై ఆరేళ్లకి ఈ మాత్రం ఉన్నాననే ధైర్యం తప్ప ఆరోగ్యం కూడా సన్నగిల్లుతుంది ఇటువంటి పరిస్థితులలో రాసిన ఈ పుస్తకము ఎలాగొచ్చిందో తెలియదు కాని జీవితంలో నేను చేద్దామనుకున్న ఒక పని పూర్తి చేశానని ఆనందంగా ఉంది స్వీయ చరిత్ర రాస్తే చాలా నిజాలు రాయాలి అవన్నీ రాయాలండేదు అంటే ఈ పుస్తకంలోనివి నిజాలు కావని కాదు నా జీవితంలో జ్ఞాపకం ఉన్న కొన్ని ఘట్టాలు మాత్రమే రాయగలిగాను ఏమో భగవంతుడు శక్తిస్తే ఇంకో పుస్తకంలో అన్నీ రాయగలుగుతానేమో మీ అనసూయ